అవి ఎటు భావించినట్లాను కవగొని ఇందుపు కలగరు అరయగ ఏబది అక్షరములెపో ధరలోపల నిందాస్తుతులు సరిపురాణములు శాస్త్రవేదములు ఇరవుగా నిన్నియు ఇందే పొడమే దేహముననున్న అంగములు పెక్కు విధములై బెరసినవి చిక్కుల కొన్నిటి సిగ్గుల దాతురు ఎక్కువ జతులకు నిన్నీయు సమము అంతరాత్మలో అంతర్యామై బంతుల దిరిగేటి బంధువులు చింతింప అతడే శ్రీవెంకటేశ్వరుడింతకు కర్తని ఎంతురు బుధులు